చదవ మన మన లో తిష్టవేసి ఉన్న సంగత్వము అనుభవించుటకు భోగమైన దేహం ప్రాప్తించినది అంతే కదా భోగాయతనం ఈ దేహం నాకు పేరు ఏమిటంటే భోగాయతనం ఎందుకని జగత్తు భోగ్యం ఇది అనుభవించేది భోగం అనుభవించేవాడు భోక్త ఈ దేహం అనేటటువంటి భోగాయతనమైనటువంటి ఇది కాని దీని వెనక పనిచేస్తున్న సూక్ష్మాంగం భోగ సాధనం అయినటువంటి సూక్ష్మాంగం గాని ఈ రెండు కూడా నీకు జన్మ అన్న కారణం చేత జీవుడు అన్న కారణం చేత కనబడుతూ ఉన్నాయి వికాసం చెందావు వివేకం వచ్చింది నీకు నిత్యా నిత్య ఆత్మానాత్మ కార్యకారణ సదసద్ దృగ్దృశ్య వివేకాలు పంచ వివేకాలని పొందాడు పొందితే ఏమైంది అప్పుడు ఈ భోగాయతనం భోగ సాధనం జగత్తి ఎడలా ఉన్నటువంటి భోగ్య భావన పోయింది అప్పుడు ఇక్కడ దాని స్థానంలో ఏమిటొచ్చేసింది ఇప్పుడు భోగిగాస్తా యోగి అయిపోయాడు యోగిగాస్తా జ్ఞాని అయిపోయాడు ఆత్మసాక్షాత్కార జ్ఞానంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం నుంచి జ్ఞాన మార్గం ప్రారంభమవుతుంది నీవు ఆత్మస్వరూపుడు అని చెప్పడంతో జ్ఞానమార్గంలో ఆ నిర్ణయం చెప్పడంతో బోధ ప్రారంభిస్తారు నువ్వు శరీరం అని చెప్పి చెప్పేటటువంటి పద్ధతి జ్ఞానమార్గంలో ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి జ్ఞానమార్గ పాఠం దేంతో మొదలవుతుందంటే మొదటి నిర్ణయమే నీవు ఆత్మస్వరూపు శుద్ధోహం బుద్ధోహం నిత్యోహం ముక్తోహం శివోహం ఇవ్వెవరు అయ్యా శుద్ధ స్వరూపుడు నువ్వు బుద్ధస్వరూపుడు నువ్వు ముక్తస్వరూపుడు నువ్వు నిత్య స్వరూపుడవు నువ్వు శివస్వరూపుడవు ఇది ఆత్మ యొక్క లక్షణాలు దానికి ఐదు లక్షణాలు ఉన్నాయి కదా సత్ చైతన్యం ప్రకాశం జ్ఞానం ఆనందం ఇవే లక్షణాలు ఈ లక్షణాలను మాత్రమే గుర్తించాలి ఇది జ్ఞానం అంటే చదవండి ప్రాప్తించిన దేహము సమాప్తిని ఉందే వరకు విషయ సంగత్వంలోనే ఓలలాడుతూ ఉంటుంది అంతే కదా అసత్ ఆ విషయ సంగత్వం అంతా అసత్ అని పక్కకు తోసేయాలన్నమాట అనాత్మ అని పక్కకు తోసేయాలి అనిత్యము అని పక్కకు తోసేయాలి దృశ్యము అని పక్కకు తోసేయాలి ఇదంతా కార్యం కార్యరంగం అనమాట ఈ కార్యరంగంలో ఏమిటేమిటో చేసినట్టు కనబడుతుంది చిన్నపిల్లవాడు ఇంట్లో మట్టి మట్టిచ్చాం వాడికి అనుకోండి ఆ మట్టితోటి ఒక ఏరోప్లేన్ తయారు చేశాడు అనుకోండి వాడు ఏ ఐదేళ్ల వయసులోనో ఆరేళ్ల వయసులోనో బ మా ఏరోనాటికల్ ఇంజనీర్ అయిపోతాడండి అన్నాడు వాడి వయసు ఎంత ఇప్పుడు ఐదేళ్ళు తయారు చేసింది ఏమిటి ఏరోప్లేన్ బొమ్మ ఏరోప్లేన్ బొమ్మకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఏమైనా లింక్ ఉందా కానీ తల్లిదండ్రులు చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా మీ వాడు అసలు ఆకాశంలో ఎగురుతాడండి ఎలా అయినా ఎగరొచ్చు కాబట్టి మానవుని యొక్క బుద్ధి ఊహ ఆసక్తి ఈ ఇదంతా కూడా కామ కర్మ జరితం జాగ్రత్తగా గమనించుకోవాలి ఆసక్తి ఆశ రాగ సముచ్చయానికి దారితీస్తుంది ఈ ఆశ లతను తుంచి వేయాలి జ్ఞాన యజ్ఞంలో బాగా గుర్తుపెట్టుకోండి సోమరసపానము అని యజ్ఞ యజ్ఞ విధులలో ఒక విధి ఉంది ఈ సోమరసపానం అంటే ఏమిటండి అంటే దీనికి ఏదో రకరకాల అర్థాలు చెప్తారు నిజానికి జ్ఞాన మార్గంలో ఈ ఆశ అసలు ఒక రసాన్ని తీయాలనుకోండి లతం తుంచాల వద్దా ఆ లతం తుంచకుండా ఆ రసం ఎలా వస్తుంది లతం తుంచాలి దంచాలి దాన్ని వడగట్టాలి రసం తీయాలి ఆ రసాన్ని పానం తీయాలి మరి ఈ సోమలతను వెతుకుతూ హిమాలయాల్లో వందేళ్ల పాటి నుంచి వెతుకుతున్న వాళ్ళు బోడు మంది ఉంటారు ఏమిటయ్యా అంటే ఈ సోమలత రసం దాగితే దైవత్వం చేస్తుంది ఏమిటయ్యా దైవత్వం అంటే జరా మరణములు ముసలితనము మరణము రాదు అని అంతే స్వర్గం అంటే ఏమిటయ్యా ముసలితనం లేదు మరణం రాదు ఇంతే స్వర్గం అంటే మరి ముసలితనం ఎందుకు అక్కర్లేదు నీకు వయోభారం వలన విషయాలను అనుభవించలేను కదండి మరి విషయాలని వెయ్యేళ్ళు రెండు వేల ఏళ్ళు మూడు వేల ఏళ్ళు ఎనిమిది వేల ఏళ్ళు ఎనభై వేల ఏళ్ళు అనుభవిస్తే బాగుంటుంది అన్న వాళ్ళందరూ ఈ స్వర్గం కోసం వెతుకుతారు కర్మ మార్గం ఇదంతా కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి జ్ఞాన మార్గానికి బాబు ఆశాలతను తుంచి వేయవయ్యా ఆశాలతను బాగా అణచివేయవయ్యా ఆశాలతను తల ఎత్తకుండా చేయవయ్యా చూడండి ఇందులో చెప్పే పద్ధతులు ఇవి ఈ సోమలత ఎక్కడుందో వెతకడం కంటే ఆశాలత వెతకడం సులభం భూమండలం అంతా వెతికినా సోమలత దొరకపోవచ్చు కానీ నీ లోపల వెతికితే నీలో ఆశాలత ఎలా ఉందో నీకు తెలిసిపోతుంది దానికి మందేసేవనుకో అసలు నువ్వు పుట్టలేదని తెలిసిపోతుంది కదా ఈ గొడవ లేదు కదా అసలు అప్పుడు దేనికోసము వెతకాల్సిన పని లేదప్పుడు నీవు ఆత్మస్వరూపుడవు కేవల ఆత్మస్వరూపుడవు ఏ ఆత్మస్వరూపుడు అంటే నీ ఇష్టమవుతున్న ఆత్మలన్నీ పెట్టుకోకూడదు అక్కడ దేహాత్మ పుణ్యాత్మ పాప ఆత్మ ఇట్లా ఆత్మశబ్దం దేనికైనా జోడించవద్దు